దేవశిఖామణి దివిజులు వగడగ దేవేలు గతులు వెలసీవాడే వీధుల వీధుల వెసతురగముపైెము బిరబిర దిప్పుచు మోదము తోడు తమోహనమూరితి ఏ దశ చూసిననే గీవాడే కన్నులు దిప్పుచు కర్ణములు గదల సన్నల రాగెకు చౌకళింపుచును అన్నిట తేజి యాడగ దేవుడు తేజియాడగదేవుడు తిన్నగవాగేలు దిప్పీవాడే బలగొనదిరుగుచు బాలము విసరుచు నిలిచి గుర్రమటు నేర్పులు చూపగా బలు శ్రీవేంకటపతి అహోబలపు ఫలమున సార్యకు బదిలీవాడే